ఎందుకో తెలుసిన మన ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉన్నాయి వెరీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆ రైస్ కింద ఉండటము ఆ గ్లూకోజ్ స్పైక్ అయిపోతూ ఉంటుంది షుగర్ స్పైక్ అయిపోతూ ఉంటుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది ట్యాబ్లెట్ వేసేసుకుంటే కంట్రోల్లో ఉంటుందని వీడు అనుకుంటూ ఉంటాడు ఏమీ కంట్రోల్లో ఉండదు ఎక్సస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది సో వీడి హీల్ ది మూవింగ్ ఫ్రమ్ ఎక్సెస్ షుగర్ డౌన్ షుగర్ ఎక్సస్ ఇన్సులిన్ డౌన్ ఇన్సులిన్ ఎక్సస్ షుగర్ డౌన్ షోల్ ఎక్సర్సైన్స్ అలా పోతూ ఉంటాడు ఆంటన్స్ అన్ని గొప్ప యాభై వేల ఎనభై వస్తే ఇంక పర్వాలేదు ఇంకేంతకాలం పోతు పోతాడు వదిలిపోతుంది అది సమస్య కాదు యాభైలోనే ప్రారంభమైందంటే ఇది ఇంకెప్పటికి తెలియను ఈసారా నేను నా పాదం అంతా ఎక్కడికో పోయి ఈ కొత్త పాదం మొదలు పెట్టాను సో తాపస అతాపస మేము ఉపవాసాలు చేసేసుకున్నాము తపస్సు చేసుకున్నాము తర్వాత వెజిటేరి ఉపాసనలు చేస్తున్నామన్న వాడు నిద్రలో అతాపసులు అయిపోతారు ఈ మాట కూడా చెప్పగలు డయా డయాబెటీస్ వాడు నిద్రలో అడయాబిటీస్ అయిపోతారు అది కూడా ఉంటుంది తర్వాత అనన్వాగతం పుణ్యేనా వీడికి పుణ్యం ఉండదు ఇంకా నిద్రలో పుణ్యమే ఉంటుంది అనన్నాగతం పాపేనా పాపం కూడా ఉండదు తర్వాత తీర్ణోహిత సర్వాన్ని శోకాన్ని హృదయస్య కాబట్టి వీడి హృదయంలో ప్రతివాడి హృదయంలో శోకాలు ఉంటాయి ప్రతి వాడి హృదయంలో శ్లోకాలుంటాయి పూర్వం నా చిన్నప్పుడు ఏవో చెప్పులు చెప్పులు ఉండేది అసలు చెప్పులే ఉండేవి కావు ఏదో చిన్న మీద కూడా ఓ చెప్పులు చేతి సంపాదిస్తే అది అడుగున ఊరిపోతే మేకు నాకు మీరు చూసుకుంటారు మేకులు కొట్టి వాళ్ళు ప్రతి చెప్పులోనూ నాలుగో ఐదో మేకులు ఉంటాయి ఇవి అప్పుడప్పుడు పైకొస్తూ ఉంటాయి మేకులు కొచ్చి కుటుంబాయి మేకు పైకి వచ్చిందని ఆ చెప్పు చేతులు చూసుకుంటాడు అప్పుడు నడవాలి ఎందుకని ఓ సుద్ధి సంపాదించాలి ఆ మేకును మళ్ళీ కొట్టితే గానీ కొడుకుంటున్నారు చేత కొట్టుకున్న సంజీలో వేసుకున్నాం ఒక చెప్పు సంజీలో వేస్తే రెండు రోజులు కూడా సంచీలో వేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి శుద్ధి సంపాదించి మేకు కొడుకుంటే ఇంకో మేకు కొట్టి ఆ చెప్పులు ఆ చెప్పుల్లో మేకులు ఎలాగో అప్పుడప్పుడు గుచ్చుకుంటూ ఆ విధంగా హృదయంలో శోకాలు ఉంటాయి అది అప్పుడప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి శల్యములు అంట అది ఒకసారి వచ్చినప్పుడు మనసు అంతా నీరసంగా తయారవుతుంది తయారవుతుంది ఆ టైంలో బాగున్నారా అంటే ఇప్పుడు ఆగో డిస్టర్బ్ చేయగానే మెరుపుకునే పరిస్థితి అనుకుంటుంది ఇలా జాగ్రత్త వ్యవస్థలో ఇలా బతుకుతూ ఉంటాడు నిద్రపోయేప్పటికీ హృదయంలో ఉన్న శ్లోకాలన్నీ కూడా పోతాయి తీర్న వాటి అన్నిటినీ అని ఈ ఈ నిద్ర సుషుప్తిని శృతి ఛాండ్రోగ్ బృహదారుషత్తు వర్ణించింది ఇక్కడ ఆయన ఏమనుకున్నాడంటే మధుసూదన సరస్వతి అభిమానాభావే సర్వానర్థ నివృత్తిని అనుబంధం అని ఆ ఒక్క మాటకి మీరు లక్ష రూపాయలు బహుమతి ఇవ్వచ్చు అసలు జాగ్రత్త అవస్థకి స్వప్నానికి సుశుక్తికి ఇంత తేడా ఎందుకు వచ్చింది ఎంత తేడా అండి లేదు లోకాలున్నాయి లేదు తండ్రి లేదు కన్ను ఉన్నాడు లేదు కులం ఉంది లేదు మతం ఉంది లేదు ప్రాంతం ఉంది లేదు తపస్సు ఉంది లేదు పుణ్యం ఉంది లేదు పాపం ఉంది లేదు ఎంత తేడా అండి ఉందంటే జాగ్రత్త లేదంటే ఈ తేడా అంతా వల్ల వచ్చింది ఆలోచించండి మీరు ఇది ఎలాగంటే రేకులు షెడ్ లో కూర్చున్నారు కూర్చుంటే దండదండ సౌండే సౌండ్ వర్షం కురుస్తూనే ఉంది ఆ వర్షం పెరిగి తగ్గి తుఫాను కింద అలా కూర్చునే ఉంది సడన్ మొత్తం శబ్దం అంతా ఆగిపోయింది ఏది ఇంతవరకు ఇలా శబ్దం అలా నడుస్తున్నకు శబ్దం లేదు ఎందువల్ల అంటే వర్షం పడుతున్నంతసేపు శబ్దం వర్షం ఆగిపోగానే విశ్లేషం అలాగే ఏదో ఒకటి ఉంది అది ఉన్నంత సేపు దేవతలు లోకాలు పుణ్యం పాపం కులం మతం ఇవన్నీ కొడుకు కూతురు కోడలు తల్లి తండ్రి మొత్తం అంతా దడదడదేస్తాం మొత్తం ఏదో ఒకటి ఉంది ఆ ఒకటి లేకపోయినప్పటికీ ఇవన్నీ ఒకటి ఒకటి ఏమిటి స్థూలమైన సమాధానం మనస్సు మనస్సు ఇంకొంచెం దాన్ని ఆ సమాధానాన్ని ఇంకొంచెం ట్యూన్ చేద్దాం ఫైన్ ట్యూన్ చేద్దాం స్మృతి మనస్సేనయా మనస్సు కాదంటలేదు కొంచెం ఫైన్ ట్యూన్ చేయండి దాన్ని స్మృతి దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేశాడు ఇంకా చూడడం చేసి ఎవరినాడో ఇప్పుడు మీకు పూర్వం రేడియో ఉండేది రేడియోలో వివిధ భారత పెట్టాలంటే ఇలాంటి పోయి అలాంటి పోయి అది మధ్యలో ఎప్పుడు దొరికింది కాదు అప్పుడు కొత్త కొంచెం అడ్వాన్స్డ్ రేడియోలు వచ్చాయి దానికి ఆ నాబ్బు లోపల ఇంకో నాబ్బు ఉండేది ఆ పెద్ద నాబ్బుతో ఆ నంబర్ దగ్గరకు తొంభై రెండు దగ్గరకు పుట్టుకొచ్చి ఆ చిన్న నాబ్తో చేస్తే దొరికింది దీన్ని ఫైన్ స్క్యూజింగ్ అంటారు అవునా అలాగే ఏమిటి లేదు మనస్సు లేదు ఇప్పుడు ఏదొచ్చింది మనస్సు వచ్చింది కాబట్టి మనస్సు నుంచి ఇవన్నీ వచ్చాయనమాట ఇది స్థూలమైన ట్యూన్ మామూలు ట్యూన్ ఇంకొంచెం సూక్ష్మంగా ట్యూన్ చేయండి మనస్సేనయ్యాట్ ఈటర్ ట్యూన్ ఫైనర్ ట్యూన్ ఇంకా ఫైన్ ట్యూన్ చేశాడు అదేమిటంటే దేహము నేను మనస్సు నేను దేహము నాది మనస్సు నాది కులన్నాది మత నాది వర్గన్నాది భార్య నాది నా భార్య నా కొడుకు అని దీనికి అభిమానము అని సేడు నా నా అభిమానము అని సేడు ఈ అభిమానము దేహాభిమానము మనస్సు భాగ్యమతి వచ్చేటువంటి సర్వము ఈ అభిమానం ఉన్నంత వరకు ఇవన్నీ ఉన్నాయి ఈ అభిమానమే ఎప్పుడైతే లేదో ఇవన్నీ పోయాయి అభిమానానికే మరో పేరు పెద్ద అభిమానం అన్నా పెట్టే నాది నాది అన్నా నేను నేను అన్నా మీ మైండ్ అది ఒక్కటే ఆ రకంగా ఆయన అక్షరం ఇప్పుడు దీని మీద ఒక పూర్వపక్షం లేవెట్టాడు సరే అయితే ఇంక లేదు అంటున్నారు కదా అన్ని గుర్తిపరేసేది ఇంకేదీ లేదు ఇప్పుడు ఏవో ఇల్లు లేదు వాకిల్ లేదు కారు లేదు సైకిల్ లేదు అంటే పర్వాలేదు దేవతలు లేవు భేదాలు లేవు లోకాలు లేవు అది వచ్చి ఎవరింగ్స్ ఇంకా శూన్యమే ఉంటుంది శూన్యత శూన్యత అంటారు శూన్యమో ఇల్లు శూన్యత నథింగ్ అంటే అదేదో ఒక వస్తువులాగా కనపడుతుంది గోడ కుర్చి శూన్యము అదేదో ఉన్నదేదో శూన్యత ద క్యారెక్టర్ ఆఫ్ నథింగ్ నెస్ శూన్యత అదే సత్యము అవ్వాలి చూడండి మీరు గమనించండి వేదాంతి శూన్యవాది వీళ్ళిద్దరిలో ఒక సామ్యము గలదు అదేమిటంటే అవస్థకు ప్రాముఖ్యము ఇవ్వద్దు అది కల్పితము అది స్మృతి నుంచి కుట్టింది అభిమానుల నుంచి పుట్టింది అని అంగీకరించటంలో అని తెలుసుకోవడంలో ఇద్దరు ఒకే స్థాయికి చెరిగి ఉన్నారు ఎంత మహాత్ములు చూడండి సరే ఇంకా పై స్టెప్ లో చిన్న తేడా ఉంది కానీ అంతవరకు ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నారు అందుకే తన ఎప్పుడు శూన్యవాద ప్రసక్తి ఎప్పుడొస్తుందో తెలుసిన సర్వమును పిడిచిపెట్టే శూన్యవాద ప్రసక్తి వస్తుంది ఆ ప్రసక్తి రాగానే కాదు శూన్యము కాదు పూర్ణము అని మనం చెప్తూ ఉంటాం అంతేతనే మీరు చెప్పండి సున్నా సున్నా సున్నా తెలుసు కదా అది శూన్యమా పూర్ణమా మీరు చెప్పండి అదే పూర్ణము ఆ సున్నా దగ్గర ఉన్న పెద్ద ఇష్యూ సున్నాని ఆర్యభూతుడు కనిపెట్టాడు ఆర్యభతుడు మొట్టమొదటి సున్నాను తీసుకోవాలని చేశాడు ఈ సున్నా అది శూన్యమన్నాదే పూర్ణమన్నాదే బియ్యం నిండుకున్నాయి అంటే లేవనర్ నెయ్యి నిండుకుంది అంటే లేదనర్థం అంటే మన వాళ్ళకి లేదనే మాట అనకూడదు పూర్ణం వాడు పూర్ణ అవ్వచ్చేవాడికి ఏమి తెలియసేది అర్థం కాబట్టి శూన్యానికి పూర్ణానికి చెప్పలేనంత తేడా ఉంది చెప్పలేనంత పోలిక ఓకే వీళ్ళిద్దరే మిగిలేరు ఇక మిగతా వాళ్ళందరూ పోయారు మిగతా వాళ్ళందరూ అంతా ఎవరు పోయారండి అర్థ డబ్బు ప్రధానంగా వాళ్ళందరూ పోయారు సుశిత్తులు ఎవరు మిగలదండి భోగ అందరూ పోయారు మతం అని కర్మలని యజ్ఞాలు యాగాలు వీళ్ళందరూ పోయారు తీర్థాలు క్షేత్రాలు పోయారు ఉపాసనలు దేవతలు దేవి వాడు పోయాడు పుణ్యలోకాలు పోయారు పుణ్యం పాపం పోయారు అన్ని పోయాయి ఇది ఏది మిగతా అప్పుడు వీళ్ళిద్దరూ ముందుకు వస్తారు ఎవరు వాళ్ళు ఇద్దరు శూన్యవాది అద్వైతవాది అంటే శూన్యవాదంటే నాగార్జునుడు మాధ్యమిక కారికల కర్త అద్వైతంటే శంకర్లు వీళ్ళిద్దరం ముందుకు వస్తారు నాగార్జునంటే అక్కడ నాగార్జున కొండా దేవుడు లేదంటే నాగార్జున సాగర్ ఆ నాగార్జునుడే ఆయనే ఆయన సంస్కృతంలో పుస్తకం ఎప్పటికీ ఉంది నాగార్జున మాధ్యమిక కారికలు అంటారు మాధ్యమిక కారికలు మాధ్యమిక కారికా హర్షణం నన్ను కొత్తలో సోమశేఖర సంస్కృతంలో వ్యాఖ్యన ఉందా చాలా ప్రసిద్ధమైన కార్యక్రమం ఆయన ముందుకు వస్తుంది లేదా గౌడపాదాచార్యులు గోవింద భగవత్పాదులు శంకర్ ముందుకొస్తారు ముందు ఆ శూన్యవాదుని పట్టుకొచ్చి ఆయన్ని పక్కన పెట్టి మనం అద్వైతాన్ని ప్రతిష్ఠింపజేయాలి అందుకోసం పూర్వపక్షం ఇవేమీ లేకపోతే శూన్యమే మిగిలాలి కదా శంకర్లు ఏమంటున్నారు సుసూప్తం శూన్యం అంటలేదు నిరస్తాతిశూన్యాత్మకత్వా ఈ సమాసం కొంచెం బెల్లం కొన్నవారు దాన్ని కాపాడారు ఆయన చూడండి నిరస్త అతిశూన్య ఆత్మకత్వాత్ కదా ముందు అతిశూన్య చూడండి అత్యంతం శూన్యం అతిశూన్యం సున్నా అంటే బండి సున్నా సున్నా అన్నారు అనుకోండి సున్నా అంటే ఏమిటో మామూలు సున్నా అంటే నీకు మనస్సుకి వస్తుందో రాదు కానీ బండి సున్నా బండికి ఎంత సున్న ఉంటుంది బండి సున్న అంటే పట్ట సున్నా అనమాట అది అతి అతిశూన్య బండి సున్నా ఎలా మార్పులు ఎందు అంటే బండి సున్నా అది అతిశూన్యం ఓకే అతిశూన్యం ఆత్మ కాని కాయేమిటండి ఈ కప్రచయం పట్టుకొచ్చేటంటే చూడండి ఆత్మాన ఆత్మకహాన ఒకటే అంటే బండి దాన్ని ద్రోషిచ్చుగా నిరస్త అంటే శూన్యవాదాన్ని పక్కకి ఎచ్చేశారు అనర్థం నిరస్ అతిశూన్యాకస్తాత్మక తావ తస్మాత్ ఓకే ఆ తత్వమునందు అతిశూన్యక్షణమునంటే బండి సున్నా లక్షణాన్ని ద్రోషిపుచ్చుకా అంటే సున్నా కాదు శూన్యము కాదు అని త్రోషిచ్చారు శూన్యం ఎప్పుడైతే కాదన్నారో అది పూర్ణము అయితే సున్నా అవ్వాలి లేకపోతే పూర్ణం ఇంకా మధ్యలో అవ్వదు ఇప్పుడు ఇలా పెట్టారండి అది సున్నా అయినా అవ్వాలి పూర్ణమైనా అవ్వాలి పూర్ణం అంటే ఇన్ఫినెట్ సున్నా అంటే నథింగ్ రెండు ఒక కలర్ ఉంటాయి ఇన్ఫినెట్ అన్నా అలాగే అవుతుంది నథింగ్ అన్నా ని పక్కన పెట్టేసాం నేరస్తా తోసిపుచ్చేసి ఇది ఇప్పుడు ఎందుకుంది ఇన్ఫినెట్ ని అదే కోవశినిట్లు ఎన్ని ఉంటాయి ఒకటింటాయో రెండు ఒకటే అవశిష్ట అదే నిరుగుతుంది దాని పేరే శివ శివుడు అంటే మహాత్మును అన్నారు శివ అనగానే పార్వతీదేవి మగుడు అనుకుంటాడు మనం పార్వతీదేవి మొగుడు అనోక అది కథయి తప్పిస్తే దాన్ని దాన్ని ఆ భావాన్ని మేము తీసుకోము అనుకోకండి మరి ఇలాగే ఉంటుంది వేదాంత పాట ఓకే తర్వాత కైలాసం పర్వతం ఉంటుంది దాని మీద ఉండే ఆయన అడ్రస్ ఆ రకమైన శివుడు మేము ఆ శివుని గురించి చెప్పడం లేదు పార్వతీదేవుని కయ్యాగాడు ఆయన పెళ్ళాడుతారంటే తల్లి ఒప్పుకోలేదు తల్లి ఒప్పుకున్నాడు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ మాటలు ఎలా ఉన్నాయి నేను చూశాను ఓ అమ్మాయి ఉండే అమ్మాయి ఓ అబ్బాయిని అనుకుంది తల్లి ఒప్పుకోదు తల్లి ఒప్పుకుంటున్నాడు దాకా హిమవంతుడే ఒప్పుకుంటా సరిగ్గా సరిగా అది ఉండి హిమవంతుని సరిగా వెళ్ళాడు ఆవిడ పేరు మేన మేన కదా మేనక కాదు మేన కప్రచియని మేనక మేన మాత్రం కాదు మేనక ఆవిడ ఒప్పుకోలేదు ఆవి ఒప్పించడానికి ఎన్ని నారద మహర్షిని పిలిపించి ఆయుధి చెప్పించి నారద మహర్షి చెప్తాడు అప్పుడు అంటే ఆవిడ ఉంటుంది ఈ గూడిగా పుస్తే నా కూతురిని నేను ఇవ్వాను అని చెప్పాలి ఆవిడ అంటే ఈ పార్వతంతుంది నేను గుడికి కూనే పెళ్ళాడుతాను నీ అమ్మాయి హిమవంత్రుడు అంటాడు మీరిద్దరూ ఏదో ఒక సెటిల్మెంట్కి వస్తే నేను అంగీకారం నా నేను ఎస్ అన్నడానికి అభ్యంతరం లేదు మీరిద్దరూ సెటిల్మెంట్ కి రంగు ఇది లేడీస్ విషయంలో ఉంది మీరు ఎస్ నేను దేనికైనా నేను ఒప్పుకుంటాను అని ఆయన అప్పుడు ఈ ఇష్యూ తెగదు అది ఇష్యూ సెటిల్ కాదు మూర్తం పెట్టాలో అర్థం కాదు అప్పుడు నారద మహర్షికి అదే ఫలం చేశాడు ఆయన వచ్చి దాన్ని తెలియజేసారు ఈ మధ్య నేను పెళ్లి అలాగే తెలియజేసాను అడిగారు హాయిగా చేసుకోండి చెప్పాడు సరే మొత్తానికి శూన్యమును ఎప్పుడైతే త్రోచి పక్కన పెట్టారో శివహ శివ కైలాసం మీద ఉంటాడు ఒక అని ఒక దృష్టి ఇక్కడ దృష్టి కాదు ఇక్కడ దృష్టి ఏమిటంటే నామరూపములకు అతీతమైన పరమ మంగళకరమైన ఆనంద స్వరూపము నాకు శివ అని పేరు కాబట్టి నేను దయచేసి ఇక్కడ శివ అనగానే నా కైలాసవాసే అలా మొదలు పెట్టకం సుమా హార్మోనియను భజన దబలా పెట్టుకుని నథింగ్ అడిగాను ఇక్కడ శివ అంటే పరమానంద స్వరూపము సో అది నిరస్థాతి శూన్యాత్మకత్వా అయితే మరి అది సున్నేనేమో అది శూన్యమేనేమో శూన్యం ఎందుకంటే సుశిత్తులో వీళ్ళు దేన్నైనా చూస్తున్నాడా ఏమీ చూడటం లేదు ఏమీ చూడటం లేదు కదా కాబట్టి శూన్యమేనేమో అంటే శృతి చెప్పింది అలా కాదయ్యా యద్వైతన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్ అని ఓ మంత్రాన్ని సూటన చౌదరి బ్రాహ్మణాల్లో కరెక్ట్ అది శూన్యం అండి సున్నా ఎందుకని అక్కడ ఏమీ లేదుగా నిద్రలో సున్న కాదు శూన్యం కాదు నువ్వు నీకేం కనపడింది కదా నిద్రలో నీకేమన్నా కనపడిందా ఏమైనా తెలిసిందా ఏమైనా అనుభవానికి వచ్చిందా కనపడడం అంటే కళ్ళే కాదండి నిద్రలో సున్నా ఎందుకని ఏమీ అనుభవానికి రాలేదు కదయ్యా నీకేమన్నా అనుభవానికి వచ్చిందా నిద్రలో ఏమీ అనుభవానికి రాలేదు నాకు రాలేదు ఎవరు అడుగు నిద్రలో ఏమీ అనుభవానికి రావటం లేదు కాబట్టి సోమ్ కన్న పశ్యతి అంటే అప్పుడు అద్వైతాడు కరెక్టే కన్న పశ్యతి దేన్ని చూసూట లేదు పశ్యన్వై కన్న పశ్యతి ఇప్పుడు మీరెప్పుడైనా కటిక చీకటిని చూసేలా అదంతా తేలికాదో కటిక చీకటిని చూడాలంటే మీరు వశిష్ట గుహకి వెళ్దాలి కృషికేశు దాటివండి మీకు ఆ త్రిపూట చీకటి కటిక చీకటి మీరు ఎదగలం కృషికేశులు వశిష్ఠ గుహకు వెళ్తే అక్కడ కటిక చీకటి మీకు అనుభవాలు వస్తుంది అలాగే అమెరికాలో మేమత్సం ఉన్నాయి టెంటాకీ స్టేట్ లో మేమత్సం ఉన్నాయి వెళ్ళా అక్కడ కూడా కటిక చీకటి అనుభవానికి వస్తుంది అంటే మనకి చెప్తారు కన్ను కొలుచుకున్నా కానరాదు అంటారు చూడండి అటువంటి చీకటి ఆ చీకటిలో ఉన్నారు మీరు మీకు ఏదైనా చూస్తున్నారా లేదు ఎన్ని చోట లేదు సన్న పశ్యోట కానీ పశ్యన్ వై పశ్య పశ్యన్ అంటే చోటు తెలుసుకోవడం ఏమీ చూడటం లేదు కరెక్టే కానీ నిశ్చయముగా ఏమీ చూడటం లేదని తెలుసుకుంటూ ఉన్నారు పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి అలా అంటే అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు కటికి చేకట్లోకి వెళ్లారనుకోండి కన్ను యొక్క చూపు బంద్ అయిపోయింది కానీ కన్ను వెనుక ఉండే కన్ను చిక్షు సుష్క్షు దుర్దృష్టూపు అది బంద్ అవలేదు బంద్ అవదు కూడా అది ఎన్నడూ బంద్ అవలేదు జాగ్రత్త వ్యవస్థలోనూ బంద్ కాదు స్వప్నంలో ఎలాగూ కాదు సుశక్తిలో కూడా అది బంద్ అవీ అలాగే ఉంటుంది ఓకే ఆ అక్కడ అది బంద్ ఎందుకు బొందక తెలిసిన అవి నాశివాదం అది ఎన్నడూ నశించదు తర్వాత అక్కడ రెండోది ఉండదు అది ఒక్కటే ఉంటుంది అది చూసుటలేదు అనే సత్యమును దేని చూసుట లేదు అనే సత్యమును చూచే ఆ ఎరుక అది ఒక్కటే ఉంటుంది నటు తద్వితీయ వస్తుంది తదంటే దానికంటే రెండవది ఉండదు దానికంటే భిన్నముగా విడదీయ దగ్గినది మరియు ఒకటి కటో విభక్తం పశ్చే దానికంటే విడిపోయి ఏదీ లేదు ఇప్పుడు మీరు కటికి చీకట్లో ఉన్నారండి ఏది చూపుట లేదు కారణం ఏదో తెలుసిన అక్కడ చూడడానికి ఏది లేదు చూపు లేదని కాదు ఏది లేదు అలాగే నిద్రలోకి వెళ్ళిపోగానే మనస్సు స్తబ్దైపోగానే తెలుసుకోవడానికి ఏది మిగలలేదు తెలివి ఉంది ఆ చైతన్యం ఉన్నది కానీ తెలియదగ్గది ఏది మిగలలేదు ఇది ఎలాగంటే పక్కగా రూమ్ లో అందరూ అల్లటి చేస్తున్నాడు పిల్లలు అల్లటి గోడ గోడ గోడ సడన్ గా సైలెంట్ అయిపోయింది నువ్వు వీడు అడిగాడు ఎందుకంటే అసలు శబ్దమే రావట్లేదు ఎవైపోయింది అని అడిగితే మీకు చెవుడు వచ్చేసిందని చెప్తారా మీరు అదే సమాధానం కాదు సమాధానం ఏమని చెప్తారు పక్కన శబ్దం ఏది లేదు అందుకు నీకేది వినబడుకలేదు అని చెప్తారు ఇక్కడ లేకుండా పోయినది శబ్దమా లేకపోతే వినికిడా వినికి లేకుండా పోలేదు వినికిడు ఉంది మరి వినికి ఉంటే ఏది వినబడటలేదు ఎందుకని వినదగ్గది ఏదీ లేదు కాదు అలాగే సుశుష్ఠిలో ఆ విజ్ఞానము కలదు ఆ ఎనుక కలదు కానీ తెలియదంటనేది ఆ ఎనుక అది ఏ జాగ్రత్తను కూడా ప్రకాశింపజేసేది అదే స్వప్నమే ప్రకాశింపజేసేది అదే అది మీ స్వరూపం అదే అవ్యక్తం దాన్ని తెలుసుకుని దాన్ని జాగ్రత్తలోకి ప్రవశింపజేసేట్లో తీసుకోవాలి దాన్ని మీరు భావన చేస్తే జాగ్రత్తలోకి అంత అధికంగా అది ప్రవతిస్తుంది ఆ అవ్యక్తం జాగ్రత్తలోకి ఉంటే జాగ్రత్త పదార్థములన్నీ కల్పితములన్నీ మీకు తెలిసిపోతుంది ఆ రకమైన అనుభవం కలిగిపోతుంది ఇంకొకటి ఈ నిద్రలో మీడు ఏమవుతాడు ఇప్పుడు ఈ అభిమానున్నాడు కదా ఎవడు నేను పుట్టాను పోతాను ఈ కులం ఈ మతం ఈ వర్గం ఈ ప్రాంతం ఈ మతం నా ఈమె భర్తను వీడికి కలిపి అని మీ అభిమానులున్నాడు ఈ అభిమాని చెప్పే మాటలు ఎన్నో ఉంటాయంటే నేను లిస్ట్ కింద ఒక పది చెప్పా నా కంఠం నొప్పి లేకపోతే ఇంకో పది అది ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నాది కొంతమంది ఈధి నాదంటాడు అవీసి కూడా మరి అవీధిని తన బయట పెడతాడు అవిగ్రహం నాదంటాడు ఏదో ఉంటాడు ఈ అభిమాని ఈ అభిమానులు ఉన్నాడు చూసారా నిద్రలో వీడు ఉన్నాడా జాగ్రత్తలోనే ఉన్నాడు వీడు నిద్రలో ఏమయ్యాడు అంటే ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఏమన్నా వీడు మర్డర్ ఈ అభిమాని ఇదే హంతకుడు నిద్రలో ఏమయ్యాడు పరమాత్మ కలిసిపోడు అభిమాని సోమయాది నిజం చేశాడు అభిమాని సోమయాగి నిద్రలో ఏమయ్యాడు పరమాత్మ ఈ పరమాత్మ ఉన్నాడే వీడు మర్టర్ని దొంగని సోమయాగిని వాడిపేయిని అందరినీ నల్లో ఒకే రకంగా గడిపేసుకుంటాడు చూశాడా ఒకే రకంగా దీని మీద చర్చ చేశాడు కుర్మీమాంసా శాస్త్రంలో దేవుని మహత్వ సూత్రం చేశాడు ఏమని అందరినీ ఒకే గాత కట్టేస్తే పాపం వస్తుంది అని అందర్నీ ఒకే చోట కూర్చోబెడితే పాపం వస్తుంది వేదాంతలు ఎవరన్నారు తెలిసిన అందరినీ భేదం దృష్టితో చూస్తే పాపం వస్తుందని మీరు ఎంత రివర్స్ వేదాంతం ఉంటా రివర్స్ ఇప్పుడు బ్రాహ్మణులు స్వపాక అంటే మాంసభక్షకుడు ఒక్కటే అంటే జేమి మహర్షికి కళ్ళు ఆయన గృహదర్శనంత అయితే శ్రీకృష్ణుడు ఏమంటాడు అందరూ ఒక్కటే ఎంత తేడాయో చూశారా చెప్తాను కాబట్టి వీళ్ళు ఆ నిద్రలో సుశక్తిలో వీళ్ళు ఏమవుతాడో తెలుసున్న ఈ అభిమాని ఆ పరమాత్మలో కలిసిపోతారు ఇప్పుడు వర్షం పడింది రోడ్డు మీద నీరు ప్రవహిస్తూ కాశీలో రోడ్డు మీద ప్రవహిస్తూ ఈ ప్రవాహము వందసేజు తర్వాత చూసుకుని ధ్యానం అయిపోయింది ఈ ప్రవాహం గండలో కలిసిపోయింది అలాగే రాత్రి తొమ్మిదిన్నర పది గంటలగా కగురు చెప్పేసి నాలుగు వందగా లేడంతో మీరేదో గొప్ప గొప్ప గొప్పలు చెప్తున్నాడు బడాయి చెప్తున్నాడు సడన్ ఈ వాక్ ప్రవాహము ఈ అభిమానము ఇదంతా కూడా అంతర్ధానం అయిపోయింది ఎక్కడికంతర్ధానం అయిపోయింది ఆయన నిద్రలో కలిసిపోయారు ఇదంతా కూడా పరమాత్మలో కలిసిపోయింది ఏది సుశుక్తిలో ఏమీ లేదనే సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటుందో అది ఆ సుశుక్తియే శివ అని ఒకటి చెప్పారు ఇంకొక దృష్టాంతం చెప్తున్నాడు మనసులో ఉన్న సరస్వతి బ్రహ్మముఖాసారి జ్యోతిర్బ్రాహ్మణం నుంచి తదథా స్త్రియ అంటే నిద్రలో పరమాత్మలో కలిసిపోయేటోడు నిద్రావస్థకి నిద్రావస్థనే వివరణగా ఇచ్చాడు నిద్రావస్థని జాగ్రత్తని చూపిస్తున్నాడు ఆయన జాగ్రత్తలో మీకు నిద్రావస్థను చూపించాలి నేను ధ్యానంలో జాగ్రత్తలో సుశుక్తిని అనుభవాన్ని తెచ్చుకోవాలి నిద్రలో సుశుక్తి సుశుక్తిలో జాగ్రత్త అనుభవానికి రాదు జాగ్రత్తలో సుశుక్తి అనుభవానికి రావాలి దాని ధ్యానం ఆయన ఒక విధానంలో ఇది తా ప్రియ స్త్రియా సంపరిష్మక్త నా బాక్యంకించన వేద నాంతరమేవా అని చెప్తున్నాడు దాని విషయా ఇది ఎలాగంటే ఇప్పుడు క్రియుగాలు ఎక్కడికో వెళ్ళింది పుట్టింటికో ఎక్కడికో వెళ్ళింది లేదా దూరం ఎక్కడికో వెళ్ళింది క్రియుగాలు వీళ్ళు నుండి సెపరేట్ అయిపోయాడు ఆరు మాసాలు సంవత్సరము సెపరేట్ గా ఉన్నాడు సరే సడన్ గా ఆమె వచ్చి వీడితే వీడు ఆమె దగ్గరికి వెళ్ళారు వెంటనే ఆమెని గట్టిగా కౌగులించుకున్నాడు సంపరిష్ట గట్టిగా కౌగులించుకున్నాడు అప్పుడు ఆ ప్రియు యొక్క మానసిక స్థితిని వర్ణిస్తోంది స్థితి వాడు ఆమెను గట్టిగా కౌగులించుకున్నప్పుడు వాడి ఎరుకలో ఏమీ ఉంటాయి ఏమీ ఉండవు ఎంతోసేపు ఉండదు ఆ ఫీలింగ్ కౌగులియే థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది మహా ఉంటే సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది కౌమిలి దాంట్లో ఆ ఫీలింగ్ అంటే మొత్తం మనస్సంతా విలీనమైపోయిన ఫీలింగ్ అది ఎంతసేపు ఉంటుంది పది సెకండ్ లో ఇరవై అప్పుడు ఆ కౌగులించుకున్నప్పుడు వాక్యన్న వేద ఆంతరన్న వేద చుట్టూ ఉన్న వాళ్ళు తెలియరు తన లోపలుండే మనస్సులోని కదలికలు కూడా ఏమీ తెలియదు అలా శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉండిపోతాడు అదే శివుడని వర్ణించారు అదేంటనే ఈ అర్ధనాదీశ్వరాలు ఇవన్నీ కూడా ఆ విధంగా అక్కడ శివుడు ఉన్నాడంటే అర్థం ఆ శక్తి శివుడు సమ్మెల సమ్మిళితం అయిపోయి నా అభిప్రాయం అంతే దాన్ని అలా విడగొట్టేసి మనుషుల్లాగా హ్యూమనైజ్ చేసుకుంటూ పెట్టకూడదు సరే కానివ్వండి అది వేరే దో దోరకం అడిగే ఏమీ తెలియదు ఈ దృష్టాంతం ఏంటంటే ఆ దృష్టాంతం ఇప్పుడు చూడండి నేను ఏమనుకోకండి శరీరాలను కౌగులించుకున్న ఆ పది ఇరవై సెకండ్లు అర్థమవుతుందండి అది సుశుక్తియా రాదు స్వప్నమా జాగ్రత్త కాదు మహాత్ముడు చెప్పాడు నీ జాగ్రత అవస్థలో మూడు అవస్థలు కాని ఎరుకను నీవు పొందుటవే ధ్యానము ఆయన ఏమన్నా అంటే నీకు దేవుడు కావాలా దేవుడు నీ దగ్గరే ఉన్నాడు ఎలా ఉన్నాడో తెలుసిన నువ్వు జాగ్రత్త మూడు అవస్థల కాని తత్వాన్ని పట్టుకో ఇది జాగ్రత్త కాదు ఇది స్వప్నం కాదు ఇది సుచుక్తి కాదు అనే స్థితిని మీ జాగ్రత్త వ్యవస్థలో సంపాదించు అదే ఆత్మ అదే పరమాత్మ అర్థమైంది కావులు మీరు ఏం చేస్తారు జాగ్రత్త వ్యవస్థలో మనస్సును నిశ్చలంగా పెట్టుకున్నారనుకున్న రెండు నిమిషాలు అంటే మైండ్ ఇస్ పెర్ఫెక్ట్లీ స్టే మైండ్ అసలు కదలికయే లేదు క్షణ ఏమాత్రం కదలిక లేదు మైండ్ మీరు జాగ్రత్త అవస్థలో మీరు తెలివిలో ఉన్నారు మైండ్ యొక్క కథలితే ఏమీ లేదు ఓకే అప్పుడు అది ఏ అవస్థని జాగ్రత్త కాదు స్వప్నమా కాదు సుశుప్తియా కాదు అది తెలియదు అది ఆత్మ అదే పద్మా అని ఆయనే ఇది కాబట్టి బట్టి తెలిసింది ఏంటంటే ఆ పరమాత్మ మీరు జగత్కారణం అంటారు సర్వజ్ఞుడు అంటారు సర్వశక్తి అంటారు పరిపూర్ణుడు అంటారు ఆనంద స్వరూపుడు అంటారు జ్ఞానస్వరూపుడు అంటారు ఆ పరమాత్మ ఆ బ్రహ్మ ఆ పరబ్రహ్మ మీ హృదయంలో సంసార లక్షణములు లేని అప్పుడు జీవుడు ఏదో అదే ఆ పరబ్రహ్మ అంటే అసంసారి కాబట్టి ఇప్పుడు బ్రహ్మయే జీవుడు అంటే అర్థమేంటో తెలుసా సంసారి అయిన జీవుడని అసంసారి జీవుడు అంటే జీవుడు తన సంసార లక్షణాలను అన్నింటినీ వదిలిపెట్టేస్తే ఆ జీవంలో జీవతత్వంలో సంసార లక్షణాలను అన్నిటినీ తీసేస్తే ఏం పెరుగుతుందో అదే పరమాత్మ అదే పరబ్రహ్మ నువ్వు నెక్లెస్ తీసుకోండి ఆ నెక్లెస్ చూస్తే నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ అనే అనిపిస్తుంది ఓకే ఈ నెక్లెస్ ని అగ్నిలో వేసేటనుకోండి అప్పుడు ఏం మిగులుతుంది బంగారం జరుగుతుంది బంగారం జీవుని అభిమానిని నిద్రలో వేసేటనుకోండి ఏం మిగుతుంది లేదా ఈ అభిమానిని జ్ఞానాగ్నిలో వేస్తారనుకోండి ఎందుకు పరమాత్మ నెక్లెస్ ని జ్ఞానాగ్నిలో వేసి పైకి తీస్తే ఏమొస్తుంది బంగారం వస్తుంది కెరటమును జ్ఞానాగ్నిలో పెట్టి పైకి తీస్తే ఏమొస్తుంది నీరు వస్తుంది జీవుణ్ణి జ్ఞానాగ్నిలో పెట్టి పైకి లాగితే ఏమొస్తుంది పరమాత్మ పరమాత్మే అదే కోపశి ఒకసారి శ్లోకం అనండి అయిపోలేదు శ్లోకం ఈ పూట క్లాస్ అయిపోయిందంటే శ్లోకం కూడా అయిపోయిందా ఆ అయిపోయింది శ్లోకం కూడా అయిపోయిందండి గుడ్ గుడ్ శ్లోకం కూడా అయింది అనేసే గుడ్ మంచి ప్రోగ్రెస్ మూడో శ్లోకం అయిపోయింది మాతపియయర్థం బ్రువంతి సుప్తౌ నిరస్శూన్యాత్మక తదేకో వశిష్ట శివహం ూర్ణమమూర్ణమిగం పూర్ణా పూర్ణము దక్ష్య పూర్ణ పూర్ణమాదా పూర్ణమెంకా